అనుబంధం పదకొండు ఇటువలనెపో ఇంకా మాకు వటపత్ర సాయి మమ్ము వదలీనా ఎన్నడు తెల్లవారెనో యాడపొద్దుపడచెనో అన్నట్టుండి అహర్నిసము ఎన్నడు తెల్లవారెనో యాడపొద్దుపడచెనో అన్నట్ల నుండి తిమి అహర్నిశము అన్నిటా గడమలేక ఎక్కడ నిదురులేక పన్నగ శయనుని కృపనే కాదా ఏడవో వ్యాధులెటువచ్చి నిలిచెను కూడిన యాళరులెల్ల కొండలవలే నీడలే నిలువులెల్ల నెలవులైయున్న చోట లేని వివి హరి కావా హరియీవులేకావా చేత దాచితి మెచ్చట నిదానములు ఇవ్వలా మాతలచిన ఇన్నియునబ్బె రవ్వగు వెంకటగిరిరాయుడుమాతలపులో పువ్వక కాచి పండిన భోగమే కాదా